దేవ తండ్రి ప్రభు ఏసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభా స్థుతులు అయినా స్తోత్రములు తండ్రి గడిచిన కాలమంతా తండ్రి ప్రభువాన్ని కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు దివారాత్రములు తండ్రి ప్రభువాన్ని కంటి పాప తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకెంతో వందనాలు స్థుతులునైనా స్తోత్రములు తండ్రి అలాగే ఈ దినం సజీవ లెక్కలో ఉంచుకొని ప్రభాన్ని సన్నిధిలో ఉండేలాగున ప్రభా ఇచ్చిన ధన్యతను బట్టి నీకెంతో వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నీకేం మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభా ఏసయ ఏవేగములకు కలుగును గాక అలేలుయా తండ్రి ఇదిగో ప్రభానాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుస్తారో అక్కడ నేను ఉంటానన్న దేవుడో తండ్రి ఆ రీతిగా మా మధ్యలో మీరుండి ప్రభానాయన తండ్రి పాటల ద్వారా మీరు మహిమ మా ప్రతి ప్రార్థన ఆలకించమని వాక్యం మీరు మాతో మాట్లాడమని ఈ జరిగే ఆరాధన తండ్రి పాతపాడి వాక్యం షేర్ చేసుకుంటాం ఎవరి నన్ను నయేసువడు ఎవరు నన్ను చేయలుచిన నయేసు చెయ్యడువడు తల్లి ఆయనే తల్లి ఆయనే ును నన్ను పాలించును ఎవరు నన్ను ఏ చెయ్యడిచినా నా వేసు చెయ్యడువడు చెయ్యివడు చెయ్యి ఇడువడు నా చెయ్యివడు వేదన చిమలా ఉన్న వేడుకున్ననే వీడలు సుమలా ఉన్న పిల్లల్లా వేడుకున్ననే కాపాడునే ఎవరు నన్ను చెయ్యడుచిన నయేసు చెయ్యడువడు ఎవరు నన్ను చెయ్యడుచిన నయేసు చెయ్యివడు చెయ్యి విడువడు చెయ్యి విలువడు నన్ను చెయ్యి విలువడు ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేత నన్ను నడుపుతున్నాడే ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేత నన్ను నడుపుతున్నాడే ఎవడు నన్ను చెయ్యి గడిచిన నయేసు చెయ్యి విడువడు చె విలువడుభ పరిచున్న దీవ వాక్యం తెలుసుకునే మాత్రం మీరు మాట్లాడి నా దీపానికి తొలగించి నా దీవానికి శుద్ధం చేస్తాం అలాగే అభయనాల్లో ఉన్న ప్రభా పలు జ్ఞానం అంగించని మాలో ప్రభా మీరున్నారు ఆత్మ ధర మాట్లాడి పరిశుద్ధాత్మ నడిపి కాల్ చేసి ఈ వాక్యం వెళ్తుంది మీ కప్ప చెప్తుంది సుప్రభ మీరు మాకు సహాయం మీన్ పదమూడు పదమూడులా తొమ్మిది నుంచి చదువు బ్రదర్ థర్టీ థర్టీన్ లా నైన్ టెన్ లెవెన్ వరకు మిమ్మల్ని గుర్చి మీరే జాగ్రత్త పడుడి శిష్యులకు చెప్తున్నాం అనేక చెప్పేసి మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త కూడా ఇది పౌలు విషయంలో చూస్తాం మీరు అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుకునే పౌలుపి చెప్తాడు మనకు అనేక సంఘాల్లో చెప్తూనే ఉంటాడు అజ్ఞానం ఈ లోకం వల్ల అజ్ఞానం వల్లే నడతారు అంటే జ్ఞానం లేక దేవుని బిడ్డ జ్ఞానం లేక ఏ జ్ఞానం పద్లోక జ్ఞానం దేవుని ఇచ్చిన జ్ఞానం వల్ల నడవాలా ఈ జ్ఞానం ఇక్కడ నుంచి యాకులో ఈ జ్ఞానం ఆ పైన వచ్చి కాక భూ సంబంధి ప్రగతికి సంబంధి దయ్యం లాంటి జ్ఞానం అనేది యాక ద్వారా ఒక్కొక్క ప్రవర్తక దేవుడు తన వాక్యం బయల్పరిచి స్థిరపరిచి అలా అది వాక్యం మేము చేస్తాం పోతేనే ఉన్నది అలా అయితే ఆ ఇంత కష్టపడి ప్రవర్తన తర ఆత్మ ద్వారా బయలుపరిచి పరిస్థితుల గంధం మాకు రాయబడి ఉంది మన ఈ జ్ఞానం తప్ప మనం ఏం చేయాలా పడాలంట ప్రతి విషయంలో జాగ్రత్త పడాలా డ్యూటీ విషయంలో పని విషయంలో మన పురుగు వాళ్ళ విషయంలో మన ఇంటి విషయంలో మన జాగ్రత్త ఉండాల జాగ్రత్త నడుచుకోవాలా అలాగే జాగ్రత్త ఉండాలా జాగ్రత్త నడుచుకోవాలా ఇంకేమంటారు వారు మిమ్మల్ని సభలకు అప్పగించదరు అలాగ వాళ్ళు మీకు సభ సభలు అప్పగించను అంటే జాగ్రత్త రెడీ ఉండాలా వాళ్ళు మీకు ఎట్లా బి మీకు అప్పగిస్తారు వాళ్ళు మీకు సభకు అప్పగించడు ఇంకేముంటాడు మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించదరు అలాదిగా ముందే చెప్పిస్తున్నాడు సమాజంలో మీకు పోయి కొట్టిస్తారు ఇది పౌరుష్యంలో చూసిండు కదా మనం పౌరుష్యంలో చూసిండ్రు ఆ పూత దయ్యం పట్టుకుంటే వాళ్ళు కొట్టించు చేసిండ్రు వాళ్ళు ఏం అనలే ఏమో ఏం చేసిండ్రు వాళ్ళ సమానమని కొట్టేదురు మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతులు ఎదుట రాజులు ఎదుటను నా నామం నిమిత్తం నిలబడేదారు అలా సాక్షాత్తు నిలబడే దేవుని సాక్షాత్తు అధిపతి నామండి ఏ నామం ఏ శక్తి నిలబడాలను అందుకోసం మీరు జాగ్రత్త పడాల అలా ఎందుకంటే ఈ అంత్యకాలంలో మనం ఎక్కడెక్కడ పోతున్నాం అక్కడ పోతే చాలా జాగ్రత్త ఉండి దేవుని సాక్షిగా నిలబడాలా మనం అలా మన సాక్ష్యం మనం కాపాడుకోవాలా అలా మన సాక్ష్యం కాపాడుకోవాలి ఇంకేముండ్రు సకల జనములకు సువార్థ ముందుగా ప్రకటింపవలేనుక సకల జనులకు ముందు స్వార్థ ప్రకటించవలేను అలా అంటే ఈ సువార్థ అలాగే అందరికీ పోతానికి వచ్చింట సువార్త ఆ శిల్వాసు వార్త కళాశ్వలలో ఏసుగురు మన్నించి మూడు తిరిగి ఈ సువార్థ సకల జనకు ప్రకటించాలా ఈ సువార్థ ఏం చేసినాడు శిల్వాసు వార్త మనం నసుకుని చూస్తాం మనం లేఖనంలో తెలియదు ఆయన కనుక యుహో సాక్షిగా ఉన్నాడు యుహోనే పూజిస్తున్నాడు కానీ ఆ యుహోనే భూలోకంలో వచ్చిన కుమారుడుకు వచ్చిన చెప్పి ఆయన వేసుకున్న భాషం ఇచ్చి సువార్త చెప్పి నా సాక్షిగా ఉండాల స్వార్థ సఖ జనులకు ఉండాలి అలా అన్నులే కానీ ఇంద్రుసేనం కానీ అందరు దేవుని పెట్టారే అందరి కోసం ఆయన మరణించడు అలా కోసం మరణించ స్వార్థ అందరికీ పోవాలని మన ప్రభు శిష్యులకు చెప్తున్నాడు ఇప్పుడు శిష్యులు లేరు కదా మన ప్రభు వాక్యం ద్వారా మనకు చెప్తున్నావు అందరికీ స్వార్థ పోవాలా అలా మన పిల్లలకు మన స్వార్థ చెప్పాలా రక్షణ మన నడిపయ్యాలా మన అక్క బుగ్గళ్ళు చెప్పి మన రక్షణ మనం నడిపాలా అనే రక్షణ చె వారు మిమ్మల్ని అప్పగించటకు కొనిపోయినప్పుడు అప్పగించినప్పుడు మీరు ఏమి చెప్పు చెప్పుదమని ముందుగా చింత పడకూడి అసలు అప్పుడు మీకు చింతపడకూడి అంటే మీరు చింతపడదు చెప్పాలా ఏం చెప్పదు ఎందుకంటే మీ అందరూ మీ జాగ్రత్త ఉన్నారు ప్రిపేర్ అయి ఉన్నారు కనుక ఏం చెప్పాలని మీ చింతపడద్దు అక్కడ ఆ గడియలోనే మీకేది ఇయ్యబడు ఇయబడును అదే చెప్పుడి అలా గడియలో ఇవ్వబడతాడంట ఎవలియబడతాడు దేవుని ఆత్మ కదా కింద చదువుడు ఆ గడియలో ఏం మీరు అదే చెప్పిడి ఇంకేమంటాడు చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు కారు అలా పరిశుద్ధాత్మ చాలా ముఖ్యం పరిశుద్ధాత్మ దేవుడే దేవుడే అలలి మీరు ఇప్పుడు వెళ్ళకూడదు పోకుండా ప్రభావాన్ని ఆశక్తి కలిగి పట్టిన మొదటి మొదటి పేతురు ఎన్నోసార్లు కలవరడు అభ్యంతరపరున్న ఈ పేతురు దేవుని ఆత్మ నింపి మోదీసారి వెళ్ళారా మందిసా వెళ్ళారా మీ నిన్ను కాక మీ తను కాక ఈ పేతురు అంటే సద్దుని పేతురుగా అనేకులు పేతులు చెప్పిన వరకు ఆత్మతనింపే వరకు ఆ రోజు అనేకులు పేతుధార అనేకులు రక్షణ ఆ వాక్యంశకి రక్షణించిన వాళ్ళు దేవుని ఇంకేమంటాడు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుడిని మరణమునకు అప్పగింతురు చూడండి ఈ కాలంలో సహోదరు సహోదరుని ఏమంటారు సహోదరు సహోదరుని ఇంకేమంటాడు తండ్రి కుమారుడిని మరణమునకు అప్పగింతురు మనంకి అప్పగించను అంటే చూస్తే ఆ భయంకర కాలం అంటే శ్రమకాలం రాబోయే నుంచి భయంకర కాలం మీకు జరుగుతుంది అనలియ అంటే ప్రేమలేని జీవితం అనలియ ఈర్ష పగ కుమార్ని తండ్రి తన మన కుమార్ తండ్రిని మనకి అప్పగించును కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపుతురు నామము నిమిత్తము అందరి చేత మీరు దేశింపబడదురు అందరి చేత మీరు దిషింపడతారు ఇక్కడ చూస్తే అందరి చేత దిషింపడతారు అంత వరకు సహించి వాడే రక్షణ పొందును పండని చూడు బ్ర పన్నెండు కదా పన్నెండు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు ఇక్కడ చూస్తే జరుగుతుంది కదా ఇక్కడ చూస్తే ఇది జరుగుతుంది మీ కల్లా చెప్తున్నారు కదా మీ కలవి చెప్తున్నాడు ఇక్కడ చూస్తే కుమారులు తండ్రి తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపుదురు బ్రదర్ ఒక్క మిషన్ పోయింది బ్రదర్ ఇక్కడ వినిపిస్తుంది బ్రదర్ ఇప్పుడు చూద్దాం రూమా పన్నెండు ఫాస్ట్ వర్డ్స్ కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాచలమును బట్టి మిమ్మల్ని బ్రతి నాడుకున్నాను సేవ మీకు యుక్తమై ఉన్నది కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన అంటే అక్కడ వాళ్ళు ఎంత రోమాంసం నడుస్తుండేమో రోమాసంగం ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే కాబట్టి పరిస్థితులు దేవునికి అనుకూలమునైనా దేవుని అనుకూలంగా అయినా సజీవ యాగముగా అలా సజ్జంగా యాగంగా అలా కుమారులు సజ్జంగా యాగంగా ఇట్లా మన తండ్రి యొక్క త్యాగం చేసుకుని అప్పటికి అపరిగించుకున్నాడు ఇక్కడ మీరు బి స్వజంగా యాగంగా మీరు ఆయనకు ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాచలని బట్టి మిమ్మల్ని బ్రతి నడుకొని ఉన్నాను ఇప్పుడు దేవుని వాచలు దేవుని ప్రేమ బట్టి మేము బతుమాడుకుంటున్నాడు అంటే వాళ్ళు సరిగ్గా నడుచుకుంటారు వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళు షరియంగా నడుచుకుంటారు అక్కడ చూస్తే ఇచ్చారు ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది ఇట్టి సేవ ఉత్తమైంది మంచిగా ఉంటది సేవ చేస్తే మీకు ఉత్తమైంది మంచిగా ఉంటది అంటే ఇక్కడ జీవితం రోమా సంఘం నెట్టున్నాడు సరిగ్గా ఉండరు ఆత్మసర లేరు వారు అక్కడ చెప్తుంది అంటే వాళ్ళు సేవ చేస్తుంది సరికంగా సరికంగా చేస్తున్నేమో వాళ్ళు కానీ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరిక లోక మర్యాద అనుసరిస్తారు కానీ లోకం ఆచారం మర్యాద అనుసరింపక ఉత్తమును అనుకూలమున అనుకూలము సంపూర్ణమైన సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి దేవుని చిత్తం పరీక్షించి తెలుసున్నట్టు మీ మనసు మారి చూడండి మీ మనసు మారి అంటే మారలే వాళ్ళు వాళ్ళ మనసు మారి అంటే మార మీరు మారాల మీ మనసు మారి అలా ఇక్కడ చూడండి మత్స్మార్థ ఏంటి చెప్పండి ఆ కాలమున శిష్యులు ఏసునద్దుకు వచ్చి పరాక్రాజంలో ఎవడు గొప్పవాడని వాడిని అడగగా అలా ఆ కాలంలో ఏం చేస్తుండట శిష్యులు దేవుని దగ్గర వచ్చిండట వచ్చి అంటే పల్లోక రాజ్యంలో గొప్పవాడు ఏరుగా అని అక్కడ చెప్తుండ్రు అలాయ అయితే ఇక్కడ చూస్తున్న అందరు వచ్చి ఉండట ప్రభుకు నువ్వు పల్లొక రాజ్యం ప్రకటిస్తున్నావు కనుక ఆ కాలంలో వచ్చి అందరు అడుగుతున్నట ప్రభుని ఈ పల్లొక రాజ్యంలో గొప్పవాడు ఎక్కుంటారు ఎవరు ఉంటారని ప్రభు చెప్పగా శిష్యులు చెప్పగా ప్రభు ఏం చెప్తుండ్రు ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దకు పిలిచి వారి మధ్య వారి మధ్య నిలబెట్టి ఇట్లా నేను మీరు మార్పునుంది మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశిపారు నిశ్చయంగా చెప్తున్నాను నిశ్చయంగా ఇప్పుడు నిశ్చయంగా చెప్తున్నాను మీరు మార్పు అంటే శిష్యులు ఇంకా మార్పు పొందలే ఏ సుప్రభు అంట కానీ మార్పు రాలే వాళ్ళు ఇంకా వాళ్ళ మార్పు రాలేకని మార్పు చెల్లించాలా మీద చెప్తున్నాడు ఒక ప్రభు ఈ చిన్న వాళ్ళ తన తన తగ్గించుకుంటే అలా అట్లా వాళ్ళ ఉంటాను ఇక్కడ రో చెప్తున్నాడు ఇక్కడ చూడట రో మీరు మార్పు ఇచ్చింది మీరు మీ మనసు మారి నూతన మగటు పొందుడి అలా మీరు మనసు మారి రూపాంపం పొందుడి అలా అలా అలియ జీవిస్తాం వాళ్ళ మోస బి రూపాంతం పొందిడు ఎప్పుడు ఆ మోసే పొందు మోసే బి వెలుగు తొనిపోవడం రూపాంతం పొందిడి అలా అంటే నూతనం మీరు మారండి రూపాంతం పూర్తిగా దేవుని ఒక మహిమల వచ్చేయాల రూపాంతం పొందిరి అంటాడు ఇక్కడ అలా అలియ తాను ఎంచుకున్న దానిని కంటే ఎక్కువగా ఎంచుకున్నాక పోగా ఎంచుకున దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము దేవుడు ఒక్కొక్కడికి విశ్వజించిన విశ్వాసం ప్రకారం విశ్వాసం ప్రకారం విభజనగా కొంచెం చిన్న ప్రకారంగా తాను స్వస్థ బుద్ధిగాలవల ఒకటికై తగిన రీతిగా నన్ను ఎంచుకోవడం నాకు అన తాను స్వస్థ బుద్ధి నా స్వస్థ బుద్ధి వలకు మంచి బుద్ధి కలగల వారికై తగిన రీతిగా తగిన రీతిగా తను ఎంచుకున వలనని తను నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వాణితోనూ చెప్పుతున్నాను నాకు స్వస్థ బుద్ధి అనుగ్రహించి మీతో ప్రతి వారి అని చెప్తాను ప్రతి ఒక్కరు చెప్తున్నాడు సంగం అందరికీ చెప్తున్నాను చెప్తున్నాడు చదువుక ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను చూడండి ఒక్క శరీరంలో అవయవం ఉంటారు కదా ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగో ఉండునో ఉండదు ఒకటే పని ఎలాగ ఉండేను ఉండద్దు అలాగే అనేకులైన మనము క్రీస్తు క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేక అవయవములై ఉన్నాము అలా ఇక్కడ చూడండి ఎంత లోతులో చెప్తున్నాడు అలా పని చేస్తున్నాడు మనకు శ్రీక్రీస్తు అన్ని అదొకటి పని చేస్తు అంటే ఏసు పని మనం చేయాలా ఎట్లా చేయాలా రూపాంతం పొన్ను రూపాంతం అంటే పూర్తిగా ఏ పాపం ఉండొద్దు అలా అంతగా రూపా పొందాలను ఎప్పుడు ఆ ప్రార్థన మన ఆరాధన పెడుతుండే వా ఎదుగుతుంటే మన రూపం ఏం చేస్తున్నాం మనం ఈ లోకంలో కాకుండా ఒక దేవుని పోలి మార్చపడుతాం మనం అలా ఉందిగా ఒకరినికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము ఒక్కొక్కరు ప్రత్యేకంగా మనం అందరూ మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పున మనకి ఏమి ఇచ్చిన కృప చేసిన అరంగీరపడి కృపా చెప్పిన వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక కృపావరం కలిగొన ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము ఎట్లా విశ్వాసం పరిచర్య అయితే పరిచర్యలోను పరిచర్ను బోధించేవాడైతే బోధించటంలోను చూడు హెచ్చరించి వాడైతే హెచ్చరించట్లోను పని కలిగి ఉందము కలిగి అంటే అన్ని ఒక దేవుని పని కలిగి ఉండును అని చెప్తుండు ఇక్కడ పదిహేను చుడు వచ్చిన పదిహేను వచ్చాను సంతోషించి వారితో సంతోషించుడి సంతోషించి వాడు సంతోషించుడి ఏడ్చు వారితో ఏడువుడి అంటే వాళ్ళ దుఃఖం మనసు కలిగి ఉండడు ఒకటి ఒకరు మనసు కలిగి ఉండు కీసు కలిగి మనుషులు కలిగి ఉండు ఇంకేమంటారు మనసు ఉంచక హెచ్చివాడిని మనసు ఉంటక తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండు తగ్గు వాడుని ఆసక్తి అంటే ఇక్కడ చూస్తే మనం ఏం చేస్తున్నాం తన తన ఎవరు తగ్గించుకుంటారు పర్లోక రాజ్యంలో అక్కడ ఒక చిన్నదాన్ని చూపించిన ప్రభు మనకు అలా మన ప్రభు ఇచ్చింపబడాలా మనం తగ్గించబడాలా పరిస్థితి చేతులు ఇక్కడ పేతులో చెప్తాడు కరెక్ట్ పైతులు ఒకటి ఫస్ట్ పేతులు ఫస్ట్ పేతులు ఫస్ట్ పేతులు ఫైవ్ చాప్టర్ చూస్తున్నాం కమిషన్ ఇక్కడ చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబోండి కమిషన్ ఫైవ్ చాప్టర్ సిక్స్ సిక్స్ లేదా అదే కరెక్ట్ సిక్స్ దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు అలా బలిష్టమైన రెక్కల కింద దీని మనసుకుల ఎండు అలా మన చదువు పేతు అర్థమైంది ఈ చదువులని పేతులకు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు తగిన సమయం ఆ సమయం కోసం కనిపెట్టుకోవాలా తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు మిమ్మల్ని హెచ్చినట్టు ఆయన బలిష్ట మనసులై ఉండు అలా దీన మనసులై ఉండడు అంటే ఏమీ నాలో ఎంటి నేను అంత ప్రభే అని చెప్పాలా అలా అంతా ప్రభే నేను నేను ఆ ప్రభే నాకు నడిపిస్తున్నాడు ప్రభే ఒకసారి చెప్తా కదా కొరంతీలకు చూస్తాం మనం మీ పౌలు నానంలో మీరు బా పౌలు మీకోసం బాసం పొందినా పౌలు ఎవరు అపోలో ఎవడు పౌలు ఏమో నాటించడు అపోలో నీళ్లు పోషణని మేము చూస్తాం అక్కడ వాక్యం బరాబర్ మనం టైం అవుతుంది కనుక పౌలు ఏమో నాటించు అపోలో ఏమో నీళ్ళు పోషన్చు దేవుడే అంటాడు అంటే అక్కడ చూస్తారు పౌలు పావులు చెప్తున్న వాళ్ళు చెప్తున్నారు నన్ను మేలు ఆ దేవుని మహిమ పరచుడి అంటే పౌలుకి అంచెం మంచి కదా మనకు మీ చెప్తారు అలాని రకరకాలు చెప్పారు చెప్తారు అలాగ అలాగా అంటారు పేతులు చెప్పినట్టు చెప్తారు పేతులు ఏం ఆ కొన్ని నింట్ల పాత కాల్పడతారు లేవు నేను నరుడే అని చెప్తాడు అంటే పతి జగలం మనం మనకు కొన్ని శోధన వస్తూ ఉంటాయి అక్కడ తగ్గించుకొని తప్పించుకోవాలా దేవుని మనం పరిచారా దేవుడు చిన్న వాక్యం తీసుకపోయాలు నా దీవానికి బ్రహ్మ సాకుడు దీవానికి సోదం నా దేవానికి స్థుతం ముఖ్యమైనశోప్రభ రూపంతో పొందాలా రూపంతో పొందాలంటే ఈ వాక్యం అన్ని ధ్యానం పోయి అలలి అనా దేవానికి అనాదివ కొండ మీద పోయినప్పుడు శిష్యులకు మీరు తీసుకుపోయిన ఇసుప్రభ ఎట్లా మీరు సేవలో ఉండాలా ఎట్లా ఉండాలా ఇట్లా ప్రార్థించాలి అనేక రాష్ట్రాలు చూపించారు ఈ బైబుల్ ద్వారా అనేక స్థలాలతో చెరబెట్ కొన్ని వందలు ఎసుప్రభ నా ఇంకా వాక్యం పోవాలా మళ్ళీ ఇంకే బలంతో తొలగించి మీరు బలవంత విశ్వప్రభ మీరు హెచ్చింపబడాలా మేము తగ్గించబడాలా అలది అనాద్యమాని స్థతం చేస్తున్నాదిమాని స్థతం సంపూర్ణ ప్రభ ఇంకా మనలో ఇంకొంటే విడిపించి అక్కడ సమీపించింది అలది సక జనులు వార్త పోవాలి ప్రభ అలలీ అనాదిమాని స్థతం వేస ప్రభ నాది అనేక ఉండాలి పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గలతోంది జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి మంతుడానికి ఎంతో వర్ణాలు ఇస్తా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మలందరినీ సేస్థితిని కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకొని మీ యొక్క మధ్య కారణ సమలనైనా మీ సన్నిధిలో సమయం గడిపే కృపను భాగ్యాన్ని మీరు మాకు అనిగించినారు దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయి నీకే కృతజ్ఞత అస్థితులు సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగురు కాక హాలలుయ్య నా దేవ నా ప్రభా యొక్క మధ్య కాల స్థానంలోనైనా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు దాన్ని బట్టి నీకు ఎంతో వందలు అర్పించుకోవటం అయినా నీకే కృతజ్ఞతాస్థుతులు చేయిస్తామైనా గొప్ప దేవన తండ్రి మేము మేము తగ్గింపబడాలా మీరు హెచ్చరింపబడాలా ప్రభావ మేమందరం ప్రభావ ఒకటే అవయంలో ఇండగా ప్రభావ ఏ అవయవం ప్రభా అన్ని అవయవం కలిసి పనిచేస్తేనే కాని ప్రభావ శరీరం ముందుకు నడవదు ప్రభా కాబట్టి క్రైస్తవ సంఘం ప్రభా ఒక అవయవం చెడిపోయినా కానీ ప్రతి అవయంలో అది పనిచేది ప్రభావ కాబట్టి ఈ రోజు అవస్థానం అట్లనే ఉంది ప్రభావ ఆ అవయవం చెడిపోతే అది నాకెందుకనే ఆ రీతిగానే ఉన్నారు ప్రభా కాబట్టి నేను ఆ రీతి శరీరం అంతా సంఘం కాబట్టి ప్రభ ప్రతి అవయవం ప్రతి ఒక్కరు ప్రభావ మీకు శరీరంలాగా తయారు కావాలా ప్రభా అయినా ఈసయ మేము వేరు వేరు కృపా వరలు ఎవరు సామర్థ్యం ప్రకారంగా వాళ్ళకి మీరు కృపానుగించినారు విశ్వాసం పరిమాణం చొప్పున దాన్ని బట్టి నీకు వందాలి ఈసమర్థ్యంలో ప్రభావ నేను మయమపరచాల ప్రభావ ప్రతి దశలో తగ్గించుకొని జీవించాలా ప్రభావ అలాంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రదశ్రమాలు ఎలాంటి కోపము ద్వేషాలు లేకుండా ఓ ప్రభావ ప్రతి క్షణంలో జీవితం ఉండాలా ప్రభావ క్రీస్తు దళైన మీ కలిగి ఉండాలా ప్రభా మీకు మనసు లేకపోతే ప్రభావ మేము విడదలం కాలం ప్రభావ నా దేవనా ప్రభావ ప్రతి దశలోనైనా మీను మేము ధరించుకోవాలా ప్రభావ మీ వాక్యంతో మేము నింపబడాలా సంపూర్ణంగా ప్రభావ అంతవరకు మేము సహించాలా ఈ భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ అయినా ఇష్ట మనుషుల గురించి మేము జాగ్రత్త పడాలా మా గురించి మేము మా మట్టుకు మేము జాగ్రత్త పడి జీవించాలా ప్రతి విషయంలో చాలా కేర్ఫుల్ గా మేము ఉండాలా ప్రభావ అంటే ప్రభావ ఇది అంత శితమైన లోకం ప్రభావ దుష్టుడు ప్రభావ అనేక విధాల కూడా పొంచినప్పుడు ప్రభావ ఎవరిని పట్టుకుందామని వాడు గర్దించి సింహం వల్లే తిరుగుతున్నట్టు ఎవరిని మింగదామని కాబట్టి మేము నిర్భరమైన బుద్ధిగాలం వర ఈ ప్రభావ మేము కలిగి ప్రార్థన చేయాలో ప్రభావ ఆయన ఇస్తే అయ్యాలని జీవితం మాకు ఈ శ్రమల కాలం చీకటి కాలం ప్రభావ ఈ లోకమంతా చీకటితో నిండుకుపోయింది అయినే కానీ ప్రభావ మీకు వెలుగు మాకు ఇచ్చినారు కాబట్టి మేము చీకటి గల చోట్ల వెళ్ళి మీ వెలుగును ప్రకాశించే బిడ్డలుగా తయారు చేయమా మీ జ్ఞానాన్ని మేము ప్రకటించా ప్రభావ ఓ ప్రభావ మీకు మహిమ ప్రవ మాలు కనపడాల ప్రవ నీకులు ప్రవ నేను మహిమ పచ్చాల ప్రభావ అలాంటి బిడలుగా మీరు మమ్మల్ని తయారు చేయండి మీరు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగించండి పర్ల గొప్ప ఆదిష్టం అయినా మీ ఆలోచనలు మీ తలంపులు మాకు అనుగరించిన ప్రతి క్షణంలో ఆత్మలోనే జీవించాల ప్రభావ సజీవ యాగం మా శిరాలను మేము సమర్పించుకోవాలా లేకుంటే ప్రభావ మీ బిడ్డలు మీ కాలేం ప్రవ కాబట్టి మాలో శరీరకమైన గుణగాణాలు ఇంకేమైనా ఉంటే ప్రభావ నుంచి మాకు వెళ్ళగల్పించండి ఆత్మ సంపూర్ణగా ఆత్మ పూర్లుగా మీరు తయారు కావాలి ప్రభావ ఇన్ని మహిమ పచ్చి లాగానే చెప్పిన మనసు భారిన కుటుంబాన్ని సిస్టర్ని కూడా మీరు తాకి స్వథ మంచి ఆరిగిన దండి ఆ కుటుంబాన్ని దీవించిన ప్రభావ ఆరాధన పాల్గొనే బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రయిదించండి నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కొరకు సాక్షిని పెట్టుకొని ఇంక ఎంత మందికి రాలేదా కుటుంబాలకు మీరు ఆశీర్వాదించి దీవించి మీ కొరకు సాక్షిని పెట్టుకు మీరు ఆకు సిద్ధపరచుకోమని దీని వంత మీరు మాకు సాయకు నడిపించి సురక్షిత గృహాలకు చేర్చి మీ నామాన్ని తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రాదిష్టాంతండి ఆమె మన ప్రభు యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికి కేబీపీఎం బ్రదర్ సిస్టర్ వాళ్ళ మనోజ్ బారి కుటుంబం రేణ సిస్టర్ ఆ ఒక ఏసు మా కుటుంబం అందరికీ సదాకాలం తోడినని దాకా ఆమెన్